ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం స్వాగతం నేను మీకు ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాను ఏంటంటే మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి మార్చుకోండి అని ఎన్నో ఉదాహరణలు చెప్తూ ఉన్నాను అయితే ఈ మాట చెప్పటం ఎంత సులభమో ఆచరణలో పెట్టడం అంత కష్టం అని నేను నేర్చుకున్నాను అయినప్పటికీ చెప్పకుండా ఎందుకు ఇది అవసరం నే చెప్పేటటువంటి సూచనలు సలహాలు ఎందుకు ఉపయోగపడతాయి అనేటటువంటిది కూడా స్వానుభవంతో చెప్పేది నేను కూడా మీలాగే సమాజంలో అందరిలాగానే మంచి మనుషులు ఉంటారు చెడ్డ మనుషులు ఉంటారు అంతేగాని పూర్తిగా మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉండరు అని అనుకోలేదు నాకు తెలిసినటువంటి వాళ్ళు ఇష్టమైనటువంటి వాళ్ళు వాళ్ళంతా మంచివాళ్ళు మనం గతంలో చెప్పుకున్నట్టుగా నాకు ఏదైనా పని చేయకపోతే ఆ రోజు నుంచి చెడ్డవాళ్ళు అయిపోయేవాళ్ళు ఇలాగే నేను ఆలోచించాను అయితే నలభై సంవత్సరాల క్రితం నేను ఒక పుస్తకం చూశాను ఆ పుస్తకం పేరు చాలా ఆకర్షణీయంగా ఉంది అదేంటంటే పుల్లింగ్ యువర్ ఓన్ స్ట్రింగ్స్ అంటే నీవు ఒక ఆట బొమ్మ కనుక నిన్ను నువ్వు ఆడించుకో ఆట బొమ్మ ఏం చేస్తుంది తోలు బొమ్మలాట ఆడించేటటువంటి అతను ఎలా ఆడిస్తే అలా ఆడుతుంది చేయి ఎత్తమంటే కాలు ఎత్తమంటే కాలు ఎత్తుతుంది తల ఊపమంటే తల ఊపుతుంది అలాగే కీలి బొమ్మలు కానీ తోలు బొమ్మలు కానీ ఆట బొమ్మలు కానీ ఆడించేటటువంటి వాళ్ళు ఎలా ఆడిస్తే అలా ఆడుతూ ఉంటాయి ఈ పుస్తకం శీర్షిక ఏంటంటే నీ నువ్వు ను ఎలా ఆడాలో అలా ఆడు నువ్వు ఎలా ఆడదలుచుకుంటే అలా ఆడు ఇంకొకరు ఆడించినట్లు ఆడవద్దు అర్థం వస్తుంది దాంట్లో నీ దారాలు నువ్వు పట్టుకొని సొంతగా నిన్నే ఆడించుకో నీ స్వయం శక్తి మీద నిలబడు అనేటటువంటి అర్థం ఉన్నటువంటి పుస్తకం పేరు శీర్షిక చాలా ఆకర్షణీయంగా ఉంది ఏంటి ఇలా చెప్తున్నాడు అని ఆ పుస్తకం చూస్తే మరో ఆకర్షణ ఏంటంటే ఈ పుస్తకం అమెరికాలో గత ఆరు నెలలుగా ఉత్తమ ఉత్తమంగా అమ్ముడుపోయినటువంటి పుస్తకం లార్జెస్ట్ బెస్ట్ సెల్లింగ్ బుక్ ఫర్ సిక్స్ మంత్స్ ఇన్ అమెరికా అని రాసింది అందులో అక్కడ అమెరికాలో ప్రతి వారం కూడా కథా సాహిత్యం నవలా సాహిత్యం కల్పనా సాహిత్యం ఇటువంటి దాంట్లో ఎన్నిపోయినయి మిగతా అంశాల్లో ఎన్ని పుస్తకాలు అమ్ముడుపోయినాయి మొత్తం దేశం మొత్తం మీద ఉన్నటువంటి గణాంకాలు ఎప్పటికప్పుడు ప్రచురిస్తూ ఉంటారు అట్లా నెల నెలా వేస్తే ఈ శాస్త్రము కల్పనా సాహిత్యం కాకుండా ఈ పుస్తక ఈ వర్గానికి చెందినటువంటి పుస్తకాలలో ఆరు నెలల పాటు ఈ పుస్తకం ఎక్కువగా అమ్ముడుపోయింది అని దాని మీద రాయటంతో అది కూడా నన్ను ఆకర్షించింది ఆ పుస్తకం కొన్నాను చదివాను అంతే ఆ రోజు నుంచి ఎన్నో పుస్తకాలు చదివాం కానీ ఆచరణలో పెట్టడానికి ప్రత్యక్షంగా నువ్వు అవసరం నువ్వే ఈ పుస్తకానికి తగినటువంటి వాడివి మారాల్సిన అవసరం ఉంది అనేటటువంటి హెచ్చరికగా ఉంటుంది ఆ శైలి దాని గురించి మనం చెప్పుకుందాం తర్వాత ఇదే రచయిత రాసినటువంటి పుస్తకం ఇంకోటి ఉంది అని దాంట్లోనే చెప్పింది ప్రకటన అదేంటంటే యువర్ ఎరోనియస్ జోన్స్ నీళ్ళు లోపంతో కూడినటువంటి ఏరియాస్ కొన్ని ఉన్నాయి మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం అనుకోండి అక్కడ డేంజరస్ జోన్స్ అని పెట్టుంటారు రోడ్లో పెద్ద గుంటబడి ఉంటే అక్కడ గుంట ఉందని తెలియటం కోసం పెద్ద పెద్ద చెట్టు కొమ్మలను వేయటము టైర్లు పెట్టడము హెచ్చరికగా అక్కడ పెడతాడు అంటే అది డేంజరస్ జోన్ అన్నట్లు అట్లాగే ఎరోనియస్ జోన్స్ అంటే నువ్వు తప్పు ఊహ సరైనటువంటి ఊహ లేనటువంటి జోన్ ఉంది నాలో కొన్ని మనం చెప్పుకున్నట్లుగా ఒక జోన్ అంటే ఎన్నో జోన్స్ ఉన్నాయి నాకు ఈ జోన్స్లో కొన్ని నేను స్ట్రాంగ్ అవ్వచ్చు కరెక్ట్ కావచ్చు కొన్నిట్లో ఎరోనియస్ ఎర్రర్స్తో కూడినటువంటి అపోహలతో కూడినటువంటి అంచనా కావచ్చు అది ఆ పుస్తకం ఈ ఎరోనియస్తోన్స్ అనే పుస్తకం సంవత్సరం పాటు అమెరికాలో బెస్ట్ సెల్లింగ్ నాన్ ఫిక్షన్ బుక్ ఆ తర్వాత మొదటి పుస్తకాన్ని కూడా వెళ్ళి దానికి కూడా తర్వాత కొన్నాళ్ళకి అది కూడా చూశాను ఈ పుస్తకాలు రెండు రాసినటువంటి ఆయన డాక్టర్ వెయిన్ డబ్ల్యూ డయ్యర్ అనేటటువంటి ఆయన ఈయన ఒక డాక్టరు ఎండి అయినప్పటికీ కొన్ని బలహీనతకు లోనై వ్యసనాలకు లోనై డ్రగ్స్ అటువంటి వాటి బారిన పడి నేను మారాలి ఇది తప్పు నేను చేస్తున్నటువంటిది పొరపాటు అనే దృఢని ఆ జీవితానికి స్వస్తి చెప్పేసి ఆరోగ్యవంతుడయి ఈ పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా మనిషి స్వభావం ఏంటనే అర్థం చేసుకొని వాటిని గురించి రాసేటటువంటి వ్యక్తి వికాస పుస్తకాలలో యువర్ ఎరోనియస్ జోన్స్ అనేటటువంటిది వన్ ఇయర్ బెస్ట్ సెల్లర్ పులింగ్ యువర్ ఓన్ స్ట్రింగ్స్ అనేటటువంటిది ఆరు నెలల్లో బెస్ట్ సెల్లర్ ఈ రెండు పుస్తకాలు చదివిన దగ్గర నుంచి నాలుగు మార్పు ప్రారంభమైంది ఆయన చెప్పే విధానం ఎట్లా ఉంటుందంటే వివేకానందుడు చెప్పినట్లే ఉంటుంది లే ఏంటి పనుకొని పుస్తకం చదువుతావు కూర్చోలేవో కాసేపు నీలాంటి వాళ్ళు దేశానికి ఏం ఉపయోగం చేస్తారు కలంలో స్థిరపోయాలంటే చేతులు వణుకుతూయేందుకు నువ్వేం దేశ సేవ లే ఉంది నీలో శక్తి అని యువతని మేల్కొల్పుతా చెప్పిన పుస్తకం చదివితే చదవాలి లేకపోతే పక్కన బయట వేయాలి కానీ నిర్లక్ష్యంగా బస్సులో ప్రయాణం చేస్తాను లేకపోతే కాసేపు పడుకోని క్యాజువల్గా ఏదో ఒక నవలు చదివినట్లు చదవలేము ఆ శైలి అలాంటిది ప్రత్యక్షంగా ఒక్కడే నిన్ను ఎదురుగా కూర్చొని మాట్లాడించినట్టుగా ఉంటుంది ఎదుగు చూసుకో ఇది పరీక్ష చేయి అని ప్రశ్నలు వేస్తాడు నాకు ఆ పాఠకుడికి అట్లాంటివి నిజమేనా ఇది ఏంటి నా పరిస్థితి నా బ్యాక్గ్రౌండ్ ఇదంతా ఆయనకెట్లా తెలిసింది అమెరికాలో ఉన్నవాడికి అని అనిపిస్తుంది అక్కడక్కడ కానీ నేను అమెరికాలో ఉన్నా చైనాలో ఉన్నా ఎక్కడున్నా మనిషిలో ఉండేటటువంటి బలహీనతలు అన్నీ నాలో కూడా ఉన్నాయి నేను సరి చేసుకోవాల్సినటువంటి చాలా ఉన్నాయి మనిషికి అన్ని కామన్గా అన్ని చోట్ల ఉండేటటువంటి ఆలోచన ఇది దీన్ని ఏం చేయాలంటే ఆయన చెప్పినటువంటిది ఇదే ముందు నీ సెల్ఫ్ ఇమేజ్ గురించి మనిషి ఏమనుకుంటున్నావు దీనికి ఇది చదువుకుంటూ పోతే కాదు నువ్వు ఎక్సర్సైజ్లు చేయాలి నేను అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పాలి దీనికి మార్కులు వేసుకోవాలి నువ్వే నీవు రాసిన పేపర్ని దిద్దుకోవాలి అని ఇట్లా అడిగేవాడు ఏం చెప్తాడంటే ముందు ఎక్కడో ప్రపంచాన్ని గురించి ఇంకోటి ఇంకోటి అధ్యయనం చేయబోయే ముందుగా నీలో నీకు నచ్చినటువంటి అంశాలు ఏమున్నాయి వింటే కాదు దాటేసిపోవటం కాదు ఒక్కోటి చెప్పు నువ్వు ప్రశాంతంగా ఎవరు లేని చోట కూర్చొని కాసేపు నాలో నాకు నచ్చినటువంటి విషయాలు ఏంటి అర్థం ముందు నుంచో చూసుకో పయనించిరా నా జుట్టు నాకు నచ్చలేదు ైట్ రాసాయి దీన్ని మళ్ళీ ఎందుకు అనే విశ్లేషణ చేసుకోవద్దు రాసుకో జుట్టు చెవులు ముక్కులు కనుబొమ్మలు నొసలు అన్నీ చూస్కో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నచ్చింది నచ్చలేదు టిక్కులు పెట్టుకో మెడ వీపు ఎత్తు రంగు గోళ్ళు ఇలా ఆపాదమస్తకం ఉంటామే మస్తకం దగ్గర నుంచి కిందకి ప్రతిదాన్ని నచ్చనటువంటివి రాసుకో అవి యాభై కావచ్చు వంద కావచ్చు వాటి ఎందుకు ఏమిటి అనేటటువంటిది ఏం ఆలోచించకుండా ఎంత టైం అయినా తీసుకో నాలో నాకు నచ్చినటువంటి విషయం ఇది నా మొత్తం రాసుకున్న తర్వాత అక్కడ పడేసి ఒకరోజు రెండు రోజుల తర్వాత మళ్ళీ సెకండ్ సిట్టింగ్లో రైట్ దీన్ని ఇప్పుడు విమర్శ చేద్దాం నా జుట్టు ఏంటి నీ జుట్టు నాకు జుట్టు ఊడిపోతుంది బట్టతలు ఏర్పడుతుంది అనేటటువంటిది నా దిగులు అనుకోండి నేను ముప్పై ఏళ్లకే యాభై ఏళ్ళ వాడిలాగా కనపడుతున్నాను రైట్ ఇదే కదా దీని గురించి వర్కౌట్ చేద్దాం దీనికి విచారణ చేద్దాం ఏంటంటే బట్టతలు రావటం అనేటటువంటిది మగవాళ్ళకి సాధారణంగా వంశపారంపర్యంగా వస్తుంది నీ జీన్స్ని బట్టి అది వచ్చింది కాకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి జీవన పరిస్థితుల్లో ఈ ఆహార వ్యవహారాల్లో వాటిల్లో ఇంకొంచెం వేగంగా వచ్చింది దీనికి చేయగలిగింది ఏమిటి అంటే జీన్స్ వల్ల వచ్చిన దానికి ఏం చేయలేం అయితే ఇంకా తొందరగా రాలిపోకుండా ఎండలోకి వెళ్ళినప్పుడు కాస్త టోపీ పెట్టుకోవటం వాటికి సరిగ్గా తలస్నానం చేయటం ఇటువంటిది చేయగలము అదే చెయ్యి ఓకే ఇంకొకటి ప్రధానమైనటువంటిది నా కుడిపక్క న పన్ను ఒకటి ఎత్తుగా ఉంటుంది కాబట్టి నేను నవ్వుతుంటే నాకే ఎబ్బెట్టుగా ఉంటుంది అది నచ్చదు అందుకని నేను నవ్వేటప్పుడు చేయి అడ్డం పెట్టుకొని నవ్వుతాను ఓకే మరి దీనికి ఏం చేయవచ్చు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి దంతవైద్యుడి దగ్గరికి ఆ పన్ను పీకేయించటమా లేకపోతే సరి ఏదైనా మార్గం ఉంటే చేయించవచ్చు ఏమీ చేయగలిగింది లేదండి ఆ పన్ను పీకేసా ఉంటే అక్కడ ఖాళీ ఏర్పడుద్ది అది ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది అని డాక్టర్ చెప్తాడు నువ్వు నిర్ణయించుకో ఇక చేయగలిగింది లేకపోతే వదిలేసేయి ఎంజాయ్ చేయి అది నీ అదృష్టం ఇలా నువ్వు అనుకునేటటువంటి రంగు నా రంగు బాగలేదు నేను నల్లగా ఉంటాను ఇది నలుపు తెలుపు ఎరుపు ఇట్లాంటివన్నీ కూడా ఇంతకు మునప్పై మనం చెప్పుకున్నట్లుగా మరొక దాంతో పోల్చి చూసినప్పుడు మాత్రమే దానికి అర్థం ఉంటుంది ఏంటి నలుపు అంటే నేను చామంతాయిగా ఉంటాను నేను కనుక అమెరికా వెళ్తే నేను నల్లటి వాళ్ళకి కనపడతాను ఎందుకంటే అక్కడ ఉండేవాళ్ళందరూ తెల్లవాళ్ళు కాబట్టి ఆఫ్రికా వెళ్తే నేనే ఎర్రవాడి కింద కనపడతాను ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి వాళ్ళంతా నాకంటే నల్లటవాళ్ళు కాబట్టి ఇలా మరొక దాంతో పోల్చిన దాన్ని బట్టి నువ్వు నలుపు అని అనుకుంటున్నావు ఈ నలుపు రంగు అనేది ఎలా వచ్చింది మీ తండ్రి తల్లి లేక వాళ్ళ తండ్రి తాత ముత్తాత ఐదారు తరాలు ఆరు తరాలు ఏడు తరాలని చెప్తూ ఉంటారు ఆ ఏడు తరాల ఎవరో ఒక నీలాగా చామంతాయిగా ఉండొచ్చు అది నీకు వచ్చింది దీన్ని జెనెటిక్గా జన్యుపరంగా వచ్చినటువంటి రంగు ఎత్తు పళ్ళు కళ్ళు ఇటువంటి అన్నీ కూడా నీ చేతుల్లో ఏమీ లేవు మార్చలేవు దాన్ని అది నీ అదృష్టం అవి మరి మార్చలేవు కాబట్టి ఏం చేస్తాం రోజు కాసేపు నా కళ్ళు పిల్లి కళ్ళు కుట్టినవి మా తాతకి పిల్లి కళ్ళు ఉండేయంట నాకు అస్సలు నచ్చదు అని బాధపడుతూ ఉంటావు దానికి చేయలేని ఏం చేయగలిగింది ఏమీ లేదు జీన్స్ ప్రకారం వచ్చినటువంటి దాన్ని కాబట్టి నువ్వు ఎన్ని సంవత్సరాలు బాధపడ్డా ఏం చేసినా ఈ ప్రపంచంలో ఎంత డబ్బు దాన్ని మార్చలేం కాబట్టి మార్చలేని దాన్ని మెచ్చుకోవటం నేర్చుకో ఈ అప్రిషియేట్ ఐ హ్యావ్ మై ఐస్ అందరిలాగా ఉండవు నా కళ్ళు తొంభై మందికి నా కళ్ళులాగా ఎర్రటి కళ్ళు ఉండవు అందరికీ నల్లటి కళ్ళే ఉంటాయి ఎంత అదృష్టం నాకు నా ఉంగరాల జుట్టు చూసి అందరూ అసూయపడతారు నా జుట్టులాగా తమ జుట్టు చేసుకోవాలనుకుని కరెంట్ విద్యుత్ దీపంతో హీట్ చేసి చేసుకుంటూ తంటాలు పడుతూ ఉంటారు నేను ఎంత అదృష్టవంతురాలని అనుకుంటూ ఇలా ఇలా ప్రతి ఒక్కొక్క అంశాన్ని తీసుకొని ఇందులో జెనెటిక్గా మార్చలేనటువంటి ఏవి ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా మెచ్చుకోవటం నేర్చుకో తర్వాత కొంచెం ఇబ్బంది పడి ఒక సర్జరీ చేయించుకొనము ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొనము ముక్కు బాగలేదనుకోండి మార్చుకోవచ్చు కానీ ఇంత డబ్బు అవుతుందా ఇది అవసరమా ఎవరి ముక్కులాగా చేసుకోవాలి మరి నీ ముక్కు బాగలేదు నీకు అని అడిగితే జవాబు చెప్పలేము ఎందుకంటే ఇది మంచి ముక్కు ఏం లేదు ముక్కు పని ఏంటంటే వాసన చూడటం వాసన వచ్చినప్పుడు తెలియజేయటం గాలి పీల్చుకోవటానికి ఉంటాం చాలు ఆ పని చేస్తున్నప్పుడు అందం అనేటటువంటిది నువ్వు ఇలా చెప్తూ ఆ పుస్తకంలో ప్రశ్నలు వేస్తూ ఉంటే అంతకు మునుపు కూడా లేని కొంచెం ఉండేది అది క్రమంగా తగ్గిపోయి నా శరీరాన్ని నేను ప్రేమించటం అలవాటు చేసుకున్నాను ఒక రోజులో కాదు ఒక వారం రోజుల్లో కాదు నా జీవితంలో ఆలోచన విధానంలో అది భాగం అయిపోయింది అందువల్ల సుఖం శాంతి అనేటటువంటి దానికి ఆయన రచనలు విత్తనాలు నాటాయి ఆ మొక్కలను నేను పెంచుకొని ఆనందిస్తున్నాను అందుకే ఏ మాత్రం అవకాశం ఉన్నా ఎవరికైనా ఒక వ్యక్తిత్వ వికాసం గురించి కానీ ఒక మంచి మాటలు చెప్పదలుచుకుంటే ఆ డయ్యర్ పేరు చెప్పకుండా నా ప్రసంగాన్ని ముగించను ఇంకా అతి విలువైనటువంటిది మరొక అంశం ఆయన చెప్పాడు ఏమిటి మన సమాజంలో మామూలుగా చేస్తే ఒకటి జరుగుతూ ఉంటుంది ఇది మీ అందరికి కూడా అనుభవమే అయితే నేను ఉదాహరణగా చెప్తున్నాను ఉదాహరణగా ఓ ఇద్దరు కాలేజీ స్టూడెంట్స్ ఒక అమ్మాయి షాపింగ్కి వెళుతూ వెళ్తూ వాళ్ళ ఫ్రెండ్ని తీసుకెళ్ళింది తోడు ఓ బట్టల్ షాపు పెద్ద బట్టల్ షాప్కి వెళ్ళారు వెళ్ళగానే అక్కడ ఎంట్రెన్స్ దగ్గర దారిలో మేడం ఏం కావాలి మీకు అని అడిగాడు అడిగితే మాకు డ్రస్ మెటీరియల్ కావాలి అంటే పదమూడో కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పాడు పంపించాడు ఆ పదమూడలో కౌంటర్కి వెళ్ళిన తర్వాత మేడం మీ రేంజ్ ఎంత ఎంత ఖరీదులో కావాలి మీకు అని అడిగాడు ఖరీదు అంత సమస్యేం కాదు ఫైవ్ హండ్రెడ్ టూ రూపీస్ అని చెప్పారు ఆ అరమర్లో ఉన్నటువంటి ఆ ఖరీదులో ఉన్నటువంటి తీసుకొచ్చి ఒక యాభై డ్రస్ డిజైన్స్ అక్కడ పెట్టాడు ఇక్కడ ఈ ప్రశ్న చేస్తూ మొదట్లో వచ్చినప్పుడు ఏ ఏం కావాలని చెప్పడం వల్ల నువ్వు మొత్తం షాప్ పెద్దదంతా చూస్తే పది రోజులు పట్టుద్ది అవసరం లేకుండా మనకి ఏది కావాలో అక్కడికి షార్ప్ చేసుకున్నావు ఫిల్టర్ చేసాం అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ధరను బట్టి ఫిల్టర్ చేసుకున్నాం అక్కడ చూసుకున్నావు చూస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు ఇద్దరు ఈ పిలిచికేళ్ళని అమ్మాయి బర్త్డే డ్రెస్ కొంటాని తీసుకెళ్ళింది కదా ఆ అమ్మాయికి ఒక డ్రెస్ నచ్చింది బాగుంది ఆ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్ని అడిగింది ఇది తీసుకుంటాను అయ్యని అంటే అస్సలు ఆ రంగు మ్యాచ్ అవుతురా వద్దొద్దు ఇదిగో ఇది తీసుకో అని ఇంకోటి చెప్పింది అంతగా నచ్చలే కానీ అమ్మాయి చెబుతుంది కదా తీసుకుందాం అనుకొని ఆ డ్రెస్ కొనుక్కున్నారు బిల్గట్టారు వచ్చేసారు బర్త్డే పార్టీకి వేసుకుంది అక్కడ కొంతమంది బాగుందన్నారు బాగలేదన్నారు అయిపోయింది అయిపోయిన తర్వాత వాష్ చేసిన తర్వాత అది వాళ్ళ చిన్న చెల్లెలకు పనికి వచ్చేంత అయిపోయింది నీళ్ళలో వేసి ఉతికేసరికి ముడుచుపోయింది ఎందుకు పనికి రాకుండా అయిపోయింది మళ్ళీ ఇంకొక వాష్ చేస్తే ఇంకా తగ్గిపోయింది అది ఎందుకు రంగులు కూడా పోయినాయి అయితే అక్కడి నుంచి ఈ అమ్మాయి ఏముంటుందంటే నాకు ఇష్టం లేదు కానీ మా ఫ్రెండ్ చెప్పింది అని నేను కొన్నాను అసలు నాకు ఆ రోజు నుంచి ఎంత సెంటిమెంట్గా ఉందో బర్త్డే డ్రెస్ అంటే ఎవరైనా ఎక్కువ రోజులు ఉంచుకుంటారు కానీ నా బర్త్డే డ్రెస్ ఇలా పాడైపోయింది ఈ సంవత్సరం అంతా ఇట్లాగే ఉంటుంది అని అనుకొని నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయానికి బాధ్యురాలుగా నీ ఫ్రెండ్ని చేస్తుంది ఈ అయితే ఇది ఒక్కటే ఉదాహరణ ఒక ఆడవాళ్ళు బట్టలు కొనేదే కాదు మగవాళ్ళు కానీ పిల్లలు కానీ ఒక కలాంగు ఉండటానికి వెళ్తా ఒక కలంగు కొన్నాడు వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు కాబట్టి అది మార్చాడు తీరా వస్తే ఆ కలం రాయటంలా వాళ్ళ ఫ్రెండ్ని బ్లేమ్ చేస్తాడు చా పనికిమాలని అధవా నన్ను నేను ఖరీదైన కలం పరీక్షలు రాయడానికి కానీ పది రూపాయలు పెట్టుకుంటే అది ఎక్కడికి వెళ్తే రాయటం లేదు అని ఇంకో రకంగా ఏం చేస్తాం నా దురదృష్టం ఇలా అయింది నాకు రాసే కాలం దొరకలా నేను పరీక్షలు రాయలేకపోయాను అని చెప్పి ఈ తీసుకున్నటువంటి నిర్ణయానికి తన దురదృష్టానికో ఇంకొక దానికో ఇంకోదానికో ఆపాదిస్తూ ఉంటాడు అయితే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే నీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటికంటే ఎక్కువ ఉంటే ఆప్షన్స్ అంటాం ఎంపిక చేసుకోవడానికి రెండు మూడు నాలుగు ఐదు ఎన్నో అవకాశాలున్నాయి ఎదురుగా అన్నప్రాసనం చేసేటప్పుడు కుర్రవాడికి నాలుగైదు వస్తువులు అక్కడ పెట్టి వదిలేస్తారు అంబాటానికి అంబాడుతాడుతో వెళ్ళి వాడు పలకబట్టుకున్నాడు అనుకోండి వీడు బ్రహ్మాండమైన విద్యావంతుడు అవుతాడు పొంగలు పట్టుకుంటే వీడు మంచి భోజన ప్రియుడు అవుతాడు అలాగే ఇక్కడ నువ్వు ఎంపిక చేయడానికి ఐదు వస్తువుల్లో ఒక వస్తువు ఎంపిక చేసుకున్నాడు ఇట్లాగే నీ ఫ్రెండ్ని తీసుకెళ్ళినప్పటికీ ఆ అమ్మాయి చెప్పినప్పటికీ అవను అని ఒప్పుకున్నావు నువ్వు అలా కాకుండా కాదు అని సున్నితంగా చెప్పి ఏమోనమ్మ నాకు ఇదే బాగా నచ్చింది నేనే తీసుకుంటానని చెప్పే అవకాశం ఉంది కదా అయినా నువ్వు చెప్పలే అమ్మాయి ఏమనుకుంటుందో అని అమ్మాయి చెప్పిన మాట విన్నావు అంటే ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి నువ్వే నిర్ణయించుకున్నావు తప్పెవరిది బాధ్యత ఎవరు దానికి నువ్వు నువ్వు నువ్వు ఇలా ఎన్నో విషయాల్లో ఒక లాభసాటి పని చేశాడు అనుకోండి దానికి బాధ్యత అంతా నా గొప్పతనం నాదే నేను అప్పుడు ఈ వస్తువు కొన్నాను ఆ వస్తువు ఇంత ధర పెరిగింది అని చెప్పుకుంటాడు నష్టం వచ్చింది అనుకోండి ఆ బ్రోకర్ నా దుంప దించాడు నా కొంప కూల్చాడు ఇరవై ఏళ్ళ నుంచి అసలు ఆ రేటు పెరగటంలా అంటాడు ఇట్లా ఈ చిన్న చిన్నయే కాదు జీవితానికి సంబంధించిన నిర్ణయాలు కొన్ని ఉంటాయి ఏ స్కూల్లో చదవాలి ఏ కోర్స్ చదవాలి అనేటటువంటి వాడు చెప్పాడు నా జీవితం అంతా పాడైపోయింది ఆ స్కూల్లో చెప్పేవాడు లేడు రెడీగా ఉంటాయన్నమాట జవాబులు చెప్పడానికి మనం చెప్పినటువంటి నింద ఎవరినెత్తినో వేయటానికి కారణాలు సమంజసంగా అయ్యో పాపం వీడిదేం పొరపాటు లేదు అని సానుభూతి మా ఇతరుల నుంచి రావాలనేటటువంటి ఆలోచనతోటి ఇతనిదేమీ తప్పులేదు పాపం అనేదాని కోసం మీరు వినండి ఒక్క రోజులో ఎవరి నుంచైనా ఎన్ని ఇట్లాంటి ప్రతి వాళ్ళు కూడా నాదేమీ తప్పులేదు బాధ్యత అంతా వాళ్ళ వల్ల ఇలా అయ్యాను చెప్పి బాధ్యతని మిద మిగతా వాళ్ళ మీద నెట్టేయటం సాధారణమైనటువంటిది మన సమాజంలో ఇంకా జీవితానికి సంబంధించినటువంటి వాటిల్లో నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలనేది ఇష్టం లేదు కానీ మా ముసలమన్ను ఉంది మా అమ్మమ్మ అది పోత పోతా అయ్యా నేను ఇంకా ఎక్కువ రోజులు బతకనయ్యా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోయ్యా అత్తకూతురయ్యా అని చెప్పి బలవంతం చేసింది నేనేం చేస్తానో పెద్దామ కదా అనుకొని అలా పెళ్లి చేశా నా జీవితమే మారిపోయింది పొడైపోయింది అని ఆ ముసలమ్మ పెళ్లి చేసింది ఆమె చచ్చిపోయింది చచ్చిపోయి ఇరవై ఏళ్ళు అయింది కూడా ఆ బాధ్యత ఆమె మీదనే చెబుతాం ఉంటాం అది సమంజసమైంది అంటారా అది సరైందా అని ప్రశ్న అడుగుతాడు మరెవరు బాధ్యులు నువ్వే కాబట్టి నీ బాధ్యతను ఇతరుల మీద వి వీ యాక్సెప్ట్ ది రెస్పాన్సిబిలిటీ ఇక్కడ నుంచి ముందు తీసుకునేటటువంటి నిర్ణయాల్లో ఫ్యూచర్లో ఏం జరుగుతుందనేటది ఎవరూ చెప్పలేడు ఇవాళ కరోనా వ్యాధి వస్తుందని ఎవరైనా ఊహించారా కరోనా వచ్చింది మన ఆదాయాలు ఇవన్నీ కూడా మారిపోయినాయి వేయాలు మారలా తగ్గల ఇబ్బందులు మొదలైనవి కష్టాలు మొదలైనవి ఇదంతా ఎవరైనా ఊహగా మాత్రం కూడా ఏ కథ నవలలో కూడా ఎవరు చెప్పలే ఓ తుఫాను వస్తుంది శ్రీకాకుళంలో నిన్న తుఫాను వచ్చింది ఎవరైనా ఇంట్లో మనిషి చనిపోతాడని ప్రమాదానికి గురవుతాడని ఊహించారా లేదు భవిష్యత్తు ఎలా ఉంటుందనేది ఎవరు ప్రెడిక్ట్ చేయలేం ముందుగా చెప్పలేం నీకు తెలిసినటువంటి సమాచారాన్ని బట్టి నువ్వు నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తావు దానికి ఇతరుల మీద బాధ్యత వెయ్యొద్దు అనేటటువంటిది నేను తొందర తొందరగా ఊరికి వెళ్ళాలి బస్సు ఎక్కాలి అనుకుంటావు వెళ్తా ఉన్నాను వెళ్ళటానికి దారిలో ఎవరెబ్బించి ఇదిగో ఇదికొచ్చు చూడయ్యా ఈ కాగితం చదివి పెట్టాయా అంటారు చదివి పెడితే ఈ లోపల బస్సు ఐదు నిమిషాలు ఆలస్యమైంది బస్సు ఇప్పుడే పోయిందన్నారు ఎవరిది బాధ్యత వాడు వచ్చాడు నా దుంపదించాడు నాకు ఇవాళ పని అంతా ఆగిపోయింది అనకూడదు నేను ఇప్పుడు తొందరగా వెళ్తున్నానని చెప్పి ముందుకు రావడానికి నాకు ఆప్షన్ ఉంది అక్కడ అనేటటువంటిది ఈ ప్రధానమైనటువంటి విధానం ఈ ఒక్క సూచన డాక్టర్ డయ్యర్ చెప్పినటువంటిది జీవితంలో నేను ఆచరిస్తూ కాబట్టి ఇంకా ఇంకా ఆ దారిలో ఆయన సూక్తుల్ని పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఎంతగా పాటిస్తే అంతగా సుఖశాంతులు మన జీవితానికి లభిస్తాయి ఇంకా ఇంకా ఆ పుస్తకం అంతా ఇదే చదవాలి చదవాలి ప్రతి చదవదగిన పుస్తకాలు ఇప్పటికి నలభై సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ కూడా మార్కెట్లో ఉన్నాయి ఆ పుస్తకాలు ఇంకా ఈ నిర్ణయం తీసుకోవటంలో బాధ్యత నీదే అనేటటువంటిది వచ్చి నేను ఎవరి మీద నింద వేయను వీరి కారణం వలన హర్షత్ మెహతా షేర్లు డబ్బులు కనుక నీ దగ్గర ఉంటే ఈ సంవత్సరం వెయ్యి రూపాయలు పెట్టుబడి పెడితే వచ్చే సంవత్సరానికి రెండు అవుతాయి అని చెప్పి జనం అందరూ ఖర్చు పెట్టి ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు అలా చేయని వాడు ఎవడన్నా ఉంటే వాడిని తెలివితో వాడి కింద ఉన్నారు నేను రెండు ఎకరాలు పొలం అమ్మి హర్షత్ మేహతా షేర్లలో పెట్టుబడి పెట్టాను ఏముంది అప్పుడు పెట్టేటప్పుడు పొలం ఉంటే ఏముంది పొలం ఉంటే ఏటా కవులు వంద రెండు వందలు వస్తుంది కానీ షేర్లో పెడితే ఈ విలువ మొత్తం వచ్చే సంవత్సరానికి రెట్టింపు అవుద్ది కదా అందరూ తెలివై అదే పని చేస్తున్నారు కదా అని చెప్పి పెట్టాను సంవత్సరానికి రెట్టింపు అవటం కాదు కదా జీరో అయింది ఎవర్ని బాధ్యులు చేయటం సలహా చెప్పిన వాళ్ళకు కాదు నేను ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకోవాలి దాన్ని అని అనుకుంటూ ఎవరిని బ్లేమ్ చేయకుండా అనుభవం కింద తీసుకొని దీన్ని చేయటం వల్ల మన జీవితాన్ని సుఖంగా శాంతిగా ఉండొచ్చు ఈ తర్వాత మిగతా పాఠాల్లో ఇట్లాంటి రచయితలు ఎవరున్నారు వాళ్ళు చెప్పినటువంటి విధానం ఏంటి జీవితాలను ఎలా మార్చగలుగుతాయి అనేటటువంటిది చెప్పుకుంటూ వెళదాం సెలవు